నూట ఇరవై ఒకటి మంగళము మీకు మద్గురు చంద్రమా మంగళంబు మీకు మహిప్రకాశ మంగళంబుజేసి మరి మరి మృక్కెద అఖిల జీవసంగ ఆత్మలింగ భావము ఒకటవ ఆత్మ అయిన జీవాత్మను నేను లెక్కకు మూడవ ఆత్మ అయిన పరమాత్మను తెలియుటకు రెండవ ఆత్మ అయిన నిన్ను అడ్డము పెట్టుకొని ప్రతి భావము మొదటిలో ఓ ఆత్మ అని సంబోధించి చెప్పడము ఒక విధముగా మంచిది కాకున్నను తప్పలేదు అందులకు క్షమించి ఇప్పుడు చివరిలో కూడా నీకే చెప్పు విషయము వినుము నీవు హృదయములో జ్ఞానప్రకాశమును కలిగిన చంద్రునివై అన్ని విషయములను నీవే చెప్పి నా చేత వ్రాయించి నాయందు గురువుగా ఉండి జీవుడైన నన్ను శిష్యునిగజేసుకొనిన నా గురువును నేను శుభకరమైన ఆఖరు స్థితిని మంగళకరమైన మోక్షమును కోరుచున్నాను కర్పూరహారతికి మంగళహారతి అనుచున్నారు కర్పూరము అగ్నికి కరిగిపోయినట్లు నా కర్మ జ్ఞానాగ్నికి కరిగిపోయి నేను శూన్యమైపోవునట్లు దీవించమని మంగళము మద్గురు చంద్రమా అంటున్నాను శుభకరము మంగళకరము శ్రీయుతము అని పోల్చబడు పరమాత్మ నన్ను నెయ్యందు చేర్చుకునుటకు ఈ వ్రాతలు ఉపయోగపడాలని చివరి మంగళము చెప్పి మరీ మరీ మృక్కుచు మొగించుచున్నాను సమాప్తము అసత్యమును మంది చెప్పినా అది సత్యము కాదు సత్యమును వెయ్యిమంది కాదనినా అది అసత్యము కాదు